అలానాటి డాన్ జుహన్ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి కాలం పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం స్థలం చిన్నపట్నం వాటి నా నాకు దూరపు చుట్టం కూడాను కాస్త ఎర్రగా బుర్రగా ఉన్నట్టు డబ్బు గలవాడేవిడైనా అతను దోస్తిగా చాలు నువ్వు చూసేవో లేదు కానీ నిజంగా భూలోక రంభడు అంటే రంభడు అనడం వాడికి అలవాటు భూలోక రంభడు అనే పదానికి డబ్బుతో బాగా పిలిచిన ఒక అందమైన కుర్రవాడు అనే అర్థం మా వాడిని గంటలో పగలు పది గంటలకి ఎండలో చెమటలు కక్కుంటూ ధూళిని పీలుస్తూ బజారంటనే పోతూ ఉంటే మైలు దూరం నుంచి ఒరే తాతప్ప అనే గావుకేక వినిపించింది సరిగ్గా ఒక మైల్ దూరంలో ఉంటేనే కానీ పిలవడం మావాడు పిలిచిన వాడు చచ్చినట్టు అంత దూరం మనం వెనక్కి వెళ్లాల్సిందే చచ్చినట్లు వెళ్ళాను గుళ్ళో దేవుడులాగా గొడుగు భద్రంగా నిల్చున్నాడు తెల్లటి పంచ గ్లాస్ గొమ్మలు వెనక్కి దూకున్న జుట్టు పువ్వులా ఉన్నాడు ఏమిటి సంగతి అని చిరాగ్గా అడిగాను సాయంకాలం బీచ్కి వస్తావా అని వాడిని నన్ను అడిగాడు అందుకంటే చచ్చు ప్రశ్న మరేం దొరకలేదా అన్నాను వాడిని ఒక కోపాన్ని లక్ష్య పెట్టకుండా తప్పకుండా రావాలి అన్నాడు ఏ నా ఫ్రెండ్ ఒకడు అతను కూడా లా కాలేజీలో జాయిన్ అవుతాడు నేను ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాను ఉద్ధరించవు కానీ ఎవడువాడు తెలియదు నీకు నేను సాయంకాలం చూపిస్తే కదా భూలోకి రంభడంటే రంభడు ఆ మాట చాలు వాడిని చూడటానికి నేను ఇష్టపడకపోవడానికి మావాడు రంభడు అని వాడి ఆయన అన్నాడా బొట్నవేలి దగ్గర నుంచి బోడిగుండెండి వరకు వాడు ఎలా ఉంటాడు ఊహించుకోవచ్చు వేరే చూడండి అక్కర్లేదు నేను వెళ్ళొస్తా అన్నాడు సాయంకాలం తప్పకుండా రావాలి మన మామూలు ప్లేసే సిక్స్ ఓ క్లాక్ షార్ప్ లేకపోతే అతను పాపం చాలా డిసప్పాయింట్ అవుతాడు అవని డిసపాయింట్ అవని అనుకుంటూ సాయంకాలం ఆరు గంటలకి థియేటర్ వైపు నడుస్తున్నాను ఆయన గారికి నన్ను ఇంటర్డ్యూస్ చేస్తాట ఐశాలి ఇంటర్డ్యూస్ చూట్ అది ఈ చదరకూడదే పైగా వాడు పాపం డిసపాయింట్ అవ్వకుండా ఉండటానికి నేను వెళ్ళాలట కొంపల మునిగిపోవాడెవడో రిజర్పాయింట్ అవుతాయి సినిమాకి పోయే ముందు కాఫీ నీళ్లు తాగుదామని ఆలయంలో అడుగు పెట్టబోయేసరికి ఎదురుగా ప్రత్యక్షం రుమాలతో మూతలు తుడుచుకుంటూ ఇద్దరు బయటకు వస్తున్నారు తప్పించుకుందికి నాకు అవకాశం చిక్కింది కాదు మావాడేపట్లాగే పూలా ఉన్నాడు పక్కనున్నవాడే భూలో క్రంబడై తేరాలి ఇడుగో మావాడు హీఈస్ మై కజిన్ తాతప్ప వీడు కూడా లా కాలేజీ జాయిన్ అవుతాడు అంటూ నా వైపు చూస్తూ యూ షాల్ సిరి గుడ్ లాడ్ డేర్ అన్నాడు నీ అబ్బునాడు ఎరుగుదువా నీ తాతనాడు ఎరుగుదువా ఇంత మంచి వస్తువుని నీ జన్మలో ఎప్పుడైనా అని సహారాయడానికి శ్రావణ మేఘాన్ని చూపించి మురిసిపోయినట్లుగా వాడిని నాకు చూపించి మురిసిపోతూ నిలుచున్నాడు మావాడు శ్రావణ నా చేపట్టుకు ఊపేసింది మా వాడి ప్రకారం నేను ధన్యుణ్ణి ధన్యుణ్ణి అనుకోవలసి ఉంది ఈయన పేరు అని మా అడిగాను నా పేరు పిచ్చయ్య అన్నాడు భూలోకరంబడ ఇంగ్లీష్లో నోట్లో పిడచెట్టుకుని మాట్లాడినట్టుగా కొంచెం బరువుగా కొంచెం బొంగురుగా వచ్చింది వాడి మాట అంతా దొరల ప్రనన్సియేషన్ కావాలి పిచ్చయ్య పొల్లయ్య ఇలాంటి పేర్లు మార్చుకునో లేక తుంచుకునో సాపు చేసుకుంటున్నారు ఈ మధ్య చాలామంది అటువంటిది వీడు తన పేరు ఆ రీతిగా పూర్తిగా ఎందుకు చెప్పేసుకుంటున్నాడా అని ఆశ్చర్యపోయాను అందరూ అలా మార్చుకుంటున్నారు కదా అని వాడు తన పేరు అలానే ఉంచుకున్నాడని మీ అందరికంటే కూడా నేను అల్ట్రా మోడర్న్గా ఉన్నవాడిని ఆయన ఐ హమ్ నాట్ అషేమ్డ్ అఫ్ మై నేమ్ అనే సుపీరియారిటీ కోసం ఆ రీతిగా పాతకాల పేరునే రిటైన్ చేశాడని రకరకాల గొప్పల్లో అదొక గొప్ప అయిన తర్వాత తెలిసింది నాకు పరిచయం అయ్యాక ఎక్కడో ఏ వాళ్ళకాట్లోనూ జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ స్కోర్ ఎలా ఉందో ఎవరి ఛాన్సెస్ ఎలా ఉన్నాయో మాట్లాడుకున్నాం తరువాత వాళ్ళిద్దరూ వెళ్ళారు వెళ్తూ మా వాడితో వాడేదో అన్నాడు మావాడు ఒరే మేము కాడేసుకు వెళ్తున్నాం వస్తాయంట్రా అని అడిగాడు వీడియో ఆరు గంటలకు పంక్చువల్గా నేను బీచ్కి రమ్మంది నేను రానానేశాను ఖచ్చితంగా వాళ్ళిద్దరూ వెను ట్రాన్స్ అట్లాంటి కేర్లైన ఎక్కినట్టుగా లాగలేకొస్తూ ఉన్న రిక్షా ఎక్కారు ఇద్దరి దిగలే మూడు వందల ఫోన్లకు తక్కువ ఉండదు బరువు బేరం ఆడితే మూడు నెలలస్తారు బేరమాడుకుంటే ఓ పావుల పారేస్తారు కావలిస్తే ఈ పరకా పట్టుకుపోరా ఆర్ షుడ్ హ్యావ్ టేకిన్ అ ట్యాక్సీ దిస్ బగర్ ఈజ్ స్టిల్ హేర్ ఎందుకు సూట్ చేయరు ఈ రిక్షా వాళ్ళు అని అనిపిస్తే తప్ప రిక్షా కదిలింది సందు మళ్ళీంది బాబు అన్ని లక్షణాలు నీకు అనుకున్నాను హోటల్లోకి వెళ్తూ భూలోకరమ్మడి గురించి వాడు శ్రావణ మాసపు నీటి మేఘంలో నల్లగా లేడు గీసిన పందిలా ఎర్రగా ఉన్నాడు ఎత్తుగా లావుగా ఎనబోతులా మంచి బలంగా ఉన్నాడు ముఖమంతా ఎర్రగా ఉందేమో అందుమీద గీసిన గడ్డ ఆగుపచ్చగా నీడలా కనిపిస్తుంది కనుమల దలసరి పొడవును కళ్ళు చిన్నవో పెద్దవో తీలిలేదు కూలింగ్ పెట్టుకున్నాడు ఎత్తుగా ముక్కు స్పానిష్ కట్టుమీసం దళసరి పెదవులు ఎగుడు దిగుడుగా వెనక్కి దూకున్న జుట్టు నలుపు పాలిష్ చేసిన బోట్ల నలుపు ఒక్కలా మీరు డార్క్ బ్లూ ఉన్ని పంటలం వైట్ వీనెక్ జాకెట్ నోట్లో సిగరెట్ చేతిలో సిగరెటిన్ సీరియస్ డివ్నర్ డాన్జ్వాన్ క్యాసనోవా రేమన్నవారో రొడాల్ఫ్ వ్యాలెంటీన్ గాచో, డాగో గిగోలో రంగసాని మొగుడో వాడి వేషం వాడి ఫీ అన్నీ నేను ఊహించుకున్నట్టుగానే ఉన్నాయి నాకు ఒప్పుకోవడం ఇష్టం లేదు కొంత బాగానే ఉన్నాడు మా వాడు ఇంద్రుడు చంద్రుడు భూలోకి రమ్మడు అనకుండా ఉన్నట్టయితే పర్వాలేదు అనేసి పర్సనాలిటీ పరీక్షలో పాస్ చేసి హోటల్లో కాఫీ తాగి బయటకు మా చుట్టం మరో హాయిన ఉన్నాడు ఆయనకి ఇంగ్లీష్ వాళ్ళ మీద కోపం ఉండడం చేత సంజీవి పుష్పకమానం వారుణాస్త్రం కామధేనువు ఇలాంటివి ఉన్నాయని ఓ పాలసీ పెట్టుకుని నమ్ముతాడు ఆ దినం నేను కూడా అదే విధంగా వాళ్ళు ఇంగ్లీష్ పిక్చర్కి వెళ్ళారు కదా ఎంచుకుని ఎంచుకుని ఓ జ్ఞానపర చిత్రాన్ని చూడడానికి ఓ మార్మూలు థియేటర్కి పోయాను తర్వాత మళ్ళీ పిచ్చ ఎవరో భూలో గ్రహ్మడు కాలేజీలో కనిపించాడు అవి తొలి రోజులు వాడు కొంచెం లేట్గా చేరినట్టున్నాడు ఓ రోజు యాన్షెంట్లా క్లాస్లో అటెండెన్స్ తీసుకోవడం జరిగింది ప్రబ్సరెంట్ అందరికీ భయం చేత క్లాస్ అంతా హాజరయ్యారు ఇంకా లెక్చర్ ప్రారంభం కాలేదు వాళ్ళంతా నిండుగా ఉంది కానీ నిశ్శబ్దంగా ఉంది నల్లటి చుట్టూ ఎర్రటి మొహం పొడవు వెడల్పు బ్యూటిఫుల్ డ్రస్ వస్తున్నాడు కథానాయకుడు మాస్టర్ విఠలు కాసుకోండి కాసుకోండి అన్నట్టుగా గంభీరంగా నడుస్తూ ప్రవేశించాడు పిచ్చయ్య భూమి తల సీరియస్ నిమి నడిపోదు కూలింగ్ గ్లాసెస్ కూడా పోవు క్లాస్లో ఒక్కడంటే ఒక్కడికైనా ఒక ఏదో ఒక బుద్ధిజ్ఞానం అంటూ ఉందా వాడివైపు ఎందుకలా చూడటం ఇంద్రుడు కొడుక మహారాజుల దత్తపుత్రుడా అమెరికన్ అంబాసిడరా రష్యన్ రాయభార్య ఎవరైనప్పటికీ వీళ్ళంతా కళ్ళప్పగించి ఎందుకలా చూడటం అందులోనూ ఓ తరహా గర్ల్స్ స్టూడెంట్ ఉన్నారే డాల్సే హెదర్ హెడెడ్ డాల్స్ రంగైన రంగు పంటలం పంచరంగుల బుష్కోటో రింగుల జుట్టు కనిపిస్తే చాలు వాళ్ళకి మొదలు పోవడానికి ఫుల్స్ యూస్లెస్ ఫూల్స్ అని నేను అనుకుంటే ఏం లాభం లేట్గా వచ్చి క్లాస్ని రెస్ట్రిక్ చేసినందుకు ప్రొఫెషన్ ఏమైనా అంటాడేమో చూశాను నోటీస్ చేయలేదు అతను ఈ లోపుని ఈ విధవు పైమిట్టు ఎక్కేసి గ్యాలరీలో చివరి వరసలో కూర్చుని ఓహో వీరేనా సభాసదులు అన్నట్టుగా చూస్తున్నాడు మరింకా వాడి వైపు చూడటానికి తెగ అసహ్యం వేసేసి మొహం పక్క తిప్పేసుకున్నాను ఇంటర్వ్యూల్లో పలకరించడసుమండి హలో అన్నాడు హలో అప్పుడే చేరేరు వాడి చుట్టూ కొంతమంది భజనవాళ్ళు గ్రహాల మధ్య సూర్యుడులే వెలిగిపోతున్నాను అనుకుంటున్నాడు కాబోలు మా అనగా మా చుట్టం తనకి ఈ మధ్య తరచుగా నేను అన్ని చేతనో కనిపించలేదట నేనెక్కడ ఉంటున్నాను అనట తను హాస్టల్లోనే ఉంటున్నానట తన రూమ్కి నేను ఆల్వేజ్ వెల్కమ్ టా సో సిటర్ టా బై బైటా అవి వాడు నాతో మాట్లాడిన మాటలు ఈ రంబడి గారి గురించి రాయికేపోదును అలాంటి వాళ్ళ గురించి తలుచుకుంటేనే ఒళ్ళు ఆ విషయం గురించి అదేమిటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషిని చూస్తే మీకు అనిపిస్తుందో లేదో అది ఇంటేషన్ అనుకోండి లేక గాడిది గుడ్డే అనుకోండి అయితీరాలి వీని భార్య ఒక భూలోక సుందరి అనిపిస్తుంది ఓ పెద్ద మనిషిని చూసినప్పుడు అదే విధంగా తోచింది నాకు అతను పిచ్చే కాలేజీ పోర్టుకాలం నుంచి మాట్లాడుతున్నారు అతను లా కాలేజీ స్టూడెంట్ అవుతే నాకు తెలిసే ఉండేది కాదు కాడు లా కాలేజీ స్టూడెంట్ కాడు నాది పిచ్చైది ఇంచుమించు ఒకే వయసు అతను మాకంటే ఓ రెండు మూడేళ్ళు పెద్దవచ్చు మహా ఉంటే ఓ పాతికళ్ళు ఉంటాయి నెమ్మదిగా నాజుగా మంచిగా ఉన్నాడు మనిషి పొడవు కాడు పొట్టి కాడు ఉన్నాడు మన చేయడానికి అలవాటు ముఖం కళ్ళు కొంచెం పెద్దది కళ్ళజోడు ఉంది చామన్ జుట్టు కొంచెం పలసిన ముఖం తేటు మనిషి నీటు బట్ట చూస్తే పైసా పరకా ఉన్న వాళ్ళ ఉన్నాడు అందమైన భార్య ఉండి తీరాలి కాడికి అనుకుంటూ మామూలుగా పిచ్చయిని పలకరించి ఒక క్షణం అక్కడి వాళ్ళేం పెద్ద రహస్యాలు మాట్లాడుకుంటున్నారని అనుకోలేదు కానీ ఎందుకోగాని పిచ్చేయగాడు మాత్రం ఉన్నారే కొంచెం చిరాగా ముఖం పెట్టినట్టు గత వచ్చింది నాకు ఆ పెద్ద మనిషికి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తాడేమో చూశాను పిచ్చేగాడికి అటువంటి ఉద్దేశం ఎంత మాత్రం ఉండట్లేదు ఇంటరాక్షన్ ఉంటేనే కానీ మాట్లాడలేని వచ్చింది పోనీ పోదాం అనుకుంటూ ఉంటే ఆ పెద్ద మనిషే ఈయనెవరో తెలుసుకోవచ్చా అని అడిగాడు మాటలో ఆడవాళ్ళని ఆజుకుంది కానీ ఆడారు మాట్లాడలేదు పరిచయం చేయడం మర్చిపోయాను అంటూ మొదలుపెట్టాడు పిచ్చయ్య ఇష్టం లేదని ఎలా చెప్తాడు మరి ఐఎమ్ సారీ దిస్ ఈజ్ మిస్టర్ తాతప్ప నా క్లాస్మేట్ ఈయన నా స్నేహితులు డాక్టర్ కోమలరావు హౌస్ సర్జరీ ఇన్ ది హాస్పిటల్ ఇంటరాక్షన్ అయ్యాక నేను క్రికెట్ టెస్ట్ గురించి మాత్రం మాట్లాడదలుచుకోలేదు గోదావరి వరదలో మెడికల్ రిలీఫ్కి మీరు వెళ్ళారని అడిగాను వెళ్ళానండి అన్నాడు అతను చాలా మోడెస్ట్గా కొంతసేపు ఆ విషయం మాట్లాడుకున్నాక విడిపోయాం పాపని చాలా మంచి వాళ్ళే ఉన్నాడు తర్వాత అతని మాట మర్చిపోయాను నేను రోజుకు వందన్నర మందిని కలుస్తుంటే అందులో చాలా మంది గురించి మర్చిపోక తప్పు రోజులు రెగ్యులర్గా వెళుతున్నాయి ఒక నెల అయిందో ఏమో ఓ రోజు సాయంకాలం ఓ వీధికి వెళ్ళవలసి వచ్చింది పని చూసుకుని వచ్చేస్తుంటే ఓ ఇంటి గుమ్మ ముందు మెట్ల మీద నిలుచున్నాడు అతను దూరం నుంచి నన్ను చూసి పలకరింపుగా చేయబోపాడు నేను కూడా అలాగే జవాబిచ్చేసి ఎవరా అని ఆలోచిస్తూ ముందుకు వచ్చి అప్పుడు గుర్తుపట్టగలిగాను అతన్ని ఏదో మాట్లాడదామనుకునేసరికి ఇంతలో వెనక్ గుమ్మంలోంచి వచ్చిందండి ఆవిడ లేతాకపోతే చీర తెల్ల జాకెట్టు ఇరవై ఏళ్ళ మనిషి ఉండి తీరాలి ఇతనికి అందమైన భార్య అని నేను అనుకోవడం గొప్ప పొరపాటు ముఖం తిరిగింది ఆవిడని చూసేసరికి నాకు అందంగా ఉండడం ఏమిటి లక్ష దీపాల కాంతిలో ఉంది ఉదయించిన అరుణరేఖలన్నింటినీ తనలో ఐక్యం చేసేసుకున్నట్టుగా ఉంది సముద్రపు కిరటాల మీద చంద్రకిరణాలన్నింటినీ తీసేసుకుని దాచేసుకున్నట్టుగా ఉంది బంగారు బొమ్మ భూలోకరంబ భవనమోహిన నేను గుమ్మెత్తిపోయి డంగు వాయించిపోయాను మాట వచ్చింది కాదు వస్తానొస్తాను మళ్ళీ కలుసుకుందాం అని ఏదో విధంగా తలపడుతూ అనేసి నడవలేక నడుస్తూ వెళ్ళిపోాను మరో క్షణం అక్కడున్నానా నిలువనా కోలబడిపోయాను మరునాడు కాలేజీలో కలుసుకున్నాను అనిపించేది ఈ మధ్యకాలంలో నాకు పిచ్చయ్యకి ప్రస్తుతం మోడర్న్ యంగ్మెన్ మధ్య ఉండేలాంటి స్నేహం కలిగింది అంటే వాడికి నన్ను చూస్తే ఇష్టం లేదు నాకు వాడిని చూస్తే ఇష్టం లేదు క్యాభాయ్ అంటే క్యాభాయ్ హలో అంటే హలో ఇసుకో అంటే ఇసుకో వాడివైపు ఆ పిక్చర్ వెరీ గుడ్ వె గుడ్ ఈ పిక్చరు వాడి సిస్టరు రాటన్ రాటన్ అన్ని స్కాండల్స్ స్కాండల్సే అటువంటి స్కాండల్ స్నేహం మాది పిచ్చయ్గాడి బాబు మలయాళ ధరల దగ్గర ఏదో గులాంగిరి చేస్తున్నట్ట చెత్తుగా డబ్బు దొరుకుతున్నట్టుగా ఉంది ఇదివరకు ఇక్కడెక్కడో దివాన్గిరి చలాయించేట అప్పుడు మస్తుగా డబ్బు దరికే ఉంటుంది అంచాతి పిచ్చేగాడి వ్యవహారం ఇక్కడ ఇస్పేట్ ఉంది సినిమాలు నాటకాలు భరతనాట్యాలు వెనకబోళ్ళు మంది భజనగాళ్ళు వాడి మధ్య ఒంటరికాయ కనిపించడమే కానీ ఆ రోజు మధ్యాహ్నం ఇంటర్వెల్లో కాఫీ దాగి వేగిరం వచ్చేసాను కాలేజీకి వచ్చి కదా పిచ్చై గడి ఉమ్మలు తల వంచుకుని ఏదో తెగ గబగబా ముందే పలకరిస్తే రాస్తున్నది ఏదో దాచేస్తాడని హాలుకి వెనక ద్వారాల నుంచి గ్యాలరీ ఎక్కి వాడి వెనక్కి నెమ్మదిగా వచ్చి చూసి షాక్ అయిపోయినట్టే నమ్మండి ఎవరో చూసి టాట్స్ నోట్స్ రాసేసుకుంటున్నాడు ఎన్నాళ్ళు ఏమిటో అనుకున్నాను వ్యధవది కొట్టి దొంగ వ్యధవ చదువు పైకి అందరితోనూ గలాట చేస్తూ తిరగడం ఇలా రహస్యంగా ఒంటరిగా అమ్మ దొంగది కూడా అనుకున్నాను అకస్మాత్తుగా వెనక నుంచి ప్రత్యక్షమైన నన్ను చూసి వాడు కూడా ఆ రకంగానే అనుకుని ఉంటాడు ఒక క్షణం కొర చూసి స్పైలా వచ్చావే అన్నాడు దొంగ వ్యధాల వచ్చావే అనలేక వెతికి వెతికి వాడినట్టున్నావే మాట అన్నాను నేను పక్కనే కూర్చుంటూ నే కూడా ఓ విష్పన్నంవుతూ క్షమించాలని కూర్చో ఫైవ్ మినిట్స్లో ఇది పూర్తి చేసేస్తాను అని రాసుకోవడానికి తిరిగి మొదలెట్టాడు వాడు ఆవిడ గురించి సంభాషణ ఎలా ప్రారంభించడమా అని ఆలోచిస్తూ కూర్చున్న నాకు పిచ్చయ్య గాడి ముఖంలో ఏదో కొత్తదనంతో వచ్చింది ఏమిటిరా అని పరికిస్తే తెలిసి కూలింగ్ గ్లాసెస్ తీసాడు నాకు సంతోషంతో కూడుకున్న విషపు నువ్వు వచ్చింది ఎన్నాళ్ళు తాగుతుందిరా బీని కూలింగ్ గ్లాసెస్ కిటుకు అనుకున్నాను వాడికి చిన్న చిరు మెల్ల ఉంది భగవంతుడిచ్చిన దానికి మనమేం చేయలేము అనుకోండి మెల్ల కనుండడం వాడి తప్పని ఎందుకంత నామోషి అంటాను ఈ లోపల వాడికి ఏం కలిగిందో నా వైపు తిరిగాడు ఓ చూశాడు చాలా క్యాజువల్గా కళ్ళు పెట్టేసుకున్నాడు అంతవరకు ఆవిడ గురించిన సంభాషణ ఎలా ప్రారంభించమని ఆలోచించి నేను డైరెక్ట్ మెద ప్రయోగించాను కోమలరావు వైఫ్ని చూశాను అయ్యి అన్నాను ఆ అనబోయి ఆహా అన్నాడు వాడు భూలోక రంభలా ఉంది అనబోయి మావాడి వాడి మాటకి నెప్తికి వచ్చి చెప్పలేనంత బ్యూటిఫుల్గా ఉంది అన్నాను అంతటితో వాడు రాయడం ఆప ఎప్పుడు చూశావు వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళావా అనుమానంగా అడిగాడు వీధిలో వెళుతూ చూశాను వాడేం మాట్లాడలేదు నువ్వెప్పుడు చూడలేదా అని అడిగాను చూశాను జవాబు అయిష్టంగాను ఆలస్యంగాను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసావా వాడికి నా ప్రశ్నలు ఏవి ఇష్టంగా లేవు ఏదో అలానే అన్నాడు వాళ్ళ ఇంటికి తరచు వెళుతుంటావా అప్పుడప్పుడు వాళ్ళని చాలా బాగా తెలిసినమాట ఏదో ఎవరు ఆవిడది వెధవి నీకెందుకు పోగొట్టాలని అని వాడి మనసులో అనుకున్నాడని నేను ఘోర ప్రతిజ్ఞ చేసి చెప్పగలను పైకి మాత్రం ఏమో నాకు తెలియదు బ్రదర్ ఆవిడ నాకెంత మాత్రం బ్యూటిఫుల్గా కనిపించలేదు అండ్ ఐ వాజ్ నాట్ యాక్సెస్ టు నో సచ్ డీటెయిల్స్ అని ఆవలిస్తూ ఏదో బద్దకంగా అన్నట్టుగా అన్నాడు అంతా ఎందుకు చెప్తున్నానంటే వాడున్నాడు ఆ పిచ్చాడు వాడికి మొదటి నుంచి కూడా ఇష్టం లేదండి వాళ్ళ గురించి ఏ విధమైన ప్రసంగం కూడా నా దగ్గర తేడానికి అయితే పరుణ గురించి నీకు తెలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకేం దురుద్దేశం ఉందో అని అనొచ్చు ప్రతివాడు అంటాడు అందమైన దేవి విగ్రహం ఉన్నదనుకోండి ఎవరు తయారు చేశారు ఏ ఊరిది ఏ కాలం ఇటువంటి ప్రశ్నలు వేస్తాం ఆవిడ గురించి నీ కూడా అంతే అలా అని చెప్పి ఆవిడని మరోసారి చూడాలనిపించేంత పోలేసుకోండి వాళ్ళ ఇంటికి నన్ను తీసుకువెళ్లమని పిచ్చేగాడికి హింట్ ఇచ్చాడు నాలుగైదు సార్లు వాడిని ఆ హింట్ తీసుకునే లేదు అంతేకాదు కోమలరావు తను తిరుగుతున్నప్పుడు నేను తారసెల్లితే చూడనట్టు నటించి అతను మరోవైపు తీసుకుపోయేవాడు ఇంకా ఆవిడని చూడాలంటే ఏదో పని పెట్టుకుని అటువైపు వెళ్ళి ఏదో మెషిప్ పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్లడమో చెయ్యాలి కోమలరావుని పెళ్ళని కొరుకు తినేస్తాను అనుకుంటున్నాడు అని పిచ్చేగాడి మీద కోపంగా ఉండడం చేత ఎంత రంభైనా పైవాడి పెళ్ళం కదా అనే సిల్లీగా బద్దలాడి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని లేకపోవడం చేత ఇంతలో మళ్లీ ఆవిడే కనిపించింది మొదటిసారి ఆవిడని చూసినప్పుడు మొహం తిరిగిందని చెప్పానా ఆవిడని రెండోసారి చూసినప్పుడు మూర్చి వచ్చేంత పర్యంతమైంది మధ్యాహ్నం మూడు గంటల సినిమా బాల్కనీలో వెనక వరస కూర్చోలో కూర్చున్న నా వెనక బాక్సు అందులో చదవే పనిగా వినిపిస్తున్న ఇంగ్లీష్లో మాటలు కిచ్చకిచ్చినవులు ఆడామాగ వంతకులు ఎవరా అని క్యూరియాసిటీ కలిగింది ఇంటర్వెల్లో తెరవేసుకోవచ్చు వాళ్ళు అందుచేత బయటకు వెళ్లాల్సిన పని ఉన్నట్టుగా లేచి చూశాను తెరమించి రిఫ్లెక్ట్ అయిన వెళ్తురు వాళ్ళ ముఖాల మీద పడుతుంది అవకాశం ఉండి ఆడదాన్న అయితే మూర్చిపోవడానికి అంతకంటే మంచి సమయం దొరకదు హాలు హాలంతా గగ్గోలు ఎత్తిపోను కానీ నిశ్చేష్ఠుండైపోయాను కష్టం మీద ముర్చునాపుకున్నాను ఆవిడ ఆవిడ పక్కనే ఆవిడకి అతి దగ్గరగా భూలోకి రమ్మడు ఎంత ఘోరం ఎంతసేపు స్టేర్ చేశానో తెలీదు పిచ్చేగాడు పోలితీ బట్టాడు నన్ను వాడు బాకులు నూరుతూ చూశాడు నేను కత్తులు నూరుతూ చూశాను తర్వాత సీట్లో కూర్చున్నాను కానీ తెర మీద బొమ్మ కనిపిస్తేనా వెనకనే కూర్చున్న వాళ్ళ గురించి తలుచుకుంటే ఒళ్ళు సలసలాక్కాగిపోయింది వాళ్ళిద్దరు ఏదో గొసుగుసలాడుకున్నారు నాకు సరిగా వినిపించలేదు ఆనాడు నా కళ్ళు నిప్పులు కక్కడం చూసే ఉంటారు నా ఒళ్ళు మండిపోవడం కూడా చూసే ఉంటారు దాని వాడిని పొడి చేయాలనిపించింది నాది ఒట్టి జలిసి మీరు అంటారా నేను మాత్రం నాది ఒట్టి కోపమంటాను రైట్ సాంగర్ వాడి వ్యవహారం ఎంత స్కాండ్లెస్గా ఉందో మీరే యోచించండి పైవాడి పెళ్లంతో అందులోనూ నమ్మిన స్నేహితుడి భార్యతో సయ్యాటలు సాగిస్తున్న విధమని ఏం చేస్తే పాపం చెప్పండి తొక్కలు వల్చేయద్దు గుడ్లు నోరు పేగలు తీసి కాగిన శేషం పోయొద్దు ఇవాళ ఆ పెద్ద మనిషి పెళ్ళం అయింది రేపు పొద్దున్న నీ పెళ్ళ అవ్వచ్చు ఎల్లుండి నా పెళ్ళితే నా పెళ్ళం అయ్యవచ్చు ఎంత ట్రచరీ ఎంత డిప్రెవిటీ నేను ఊరుకోదలుచుకోలేదు మరునాడు కాలేజీలో పిచ్చేగానే రెక్క పట్టుకున్న మూలకి గీడ్చుకుపోయి గుండు వాచిపెట్టి చీవాట్లు పెట్టాను నువ్వు మనిషి వద్ద నీకు ఉచవ నీచి అంటూ ఉందా లేదా నీకు అది ఆలోచించావా పాపం ఆసుపత్రిలో గొడ్డి చాకరీ చేస్తుంటే నువ్వు ఇక్కడ అతని వైఫ్తో షికార్లు కొడతావా ఆ మాత్రం పని చేయలేక అందరూ ఊరుకుంటున్నారంటున్నావా నమ్మిన వాడిని దగ్గర చేయడం ఎంత పాపో నీకు తెలుసా నేనంత సీరియస్గా చెప్తుంటే వాడు ఏం చేశాడో తెలుసా నవ్వాడండి ఆ విధవా అమ్మా అనే పిలుపు లేకుండా చచ్చేట్టు డొక్కల పొడి చేయాలనిపించింది నా నోటికి బ్రేక్ పడ్డం చూసి స్విచ్ లైట్ టారు పేసిన టక్కుమని నవ్వున ఒకసారి ఉగ్రుడైపోయాడు దొంగ నీ పని నువ్వు చూసుకున్నా ఆ పని నేను చూసుకుంటా ఈ భోగట్ట మళ్ళీ ఎత్తామంటే కబర్దార్ అని ఉరువును చూసి ఫర్ ఫరమని నడుచుకుపోయాడు ఆ వాడు చూసుకునే పనులు ఒక క్షణం ఆలస్యం అయిపోయింది కానీ జుట్టుపట్టు కొంచెం తరువాత అహా నీ పనిలా ఇలా ఉందిట్రా అని అనుకున్నానే కానీ ఏం చేయాలో తోచలేదు వాడిని ఏదో ఒకటి చేసేయాలి కానీ నాకు తెలతో కానింది కాదు కాళ్ళు చేయాలి ఈ లోపం దాంధి విడిది వ్యాపారం శృతిమించి రాగా మరో వారం రోజులకి వాళ్ళిద్దరిని బీచ్ని చూశాను మరో రోజున ఆటో రిక్షాలో జాము అని ఎక్కడికి వచ్చి అపాయం చేస్తున్నారు ఓనాడు కులుకుతూ వచ్చి ఫ్యామిలీ సోన్లీలోకి దూరారు ఇద్దరు మూడు పేడాలను మించిపోయినట్టుగా ఉన్నారు ఇంత మహాపట్నంలో ఎవడెవడో ఎవరికి తెలుసు పైవాళ్ళు వాళ్ళని చూస్తే వాళ్ళని మొగుడు పెళ్ళాలి అనుకుంటారు అందుకే కాబోలు అంత సాహసం పిచ్చేగాడు పక్కా పద్మాష్ కాబట్టి దేనికైనా సాహసించేస్తాడు కానీ ఆడమనిషి కదా దానికైనా బుద్ధి దాని వేషం దాని ఇంగ్లీష్ చూస్తే ఎడ్యుకేటెడ్ ఉమెన్లా ఉంది ఇటువంటి పింజారి పనులు చేయడానికైనా ఏమిటో చదువుకోవడం అంతాను ఇంకా ప్రతి ఆడది ఇలా బరితెకించి బదారంట పరుకు సంసారాలు సాగినట్టే ఎవడైనా పూనుకుని దానికి వాడికి కూడా చెప్పుచ్చుకుని పళ్ళురాలు కొట్టి నోట్లో పేడ పెట్టకపోతే లాభం లేదనుకున్నాను అయినా ఎవరైనా పూనుకోవాల్సిన కర్మ ఏమొచ్చింది ఆ మగుడు ముండా గుడికి ఏం చేస్తున్నట్టు అతన్నే వండుకునే లాభం ఏదో ఆసుపత్రికి పోతాడు వస్తాడు తను లేనప్పుడు ఆడది ఇంట్లో బుద్ధిగా ఉంటుందని అనుకుంటాడు కానీ పకీర్వేదాలతో షికార్లు కొడుతున్న ఆడంకోగలడు పూర్ ఇగ్నోసెంట్ ఫెలో అతనికి ఏం తెలిసి ఎలా తెలుస్తుంది ఆలోచించగా ఆలోచించగా అతనికి ఒక వార్నింగ్ ఇవ్వడం నా విధాయకమైన వచ్చింది అదీ కాక పోనీ మనసొమ్మేం పోయిందని ఊరుకుంటే ఏమవుతుందో తెలిసండి ఏమవుతుంది రేపటి నుంచి ప్రతి సందుమగలోనూ ప్రతి ఇంటి గుమ్మ ముందు భూలోకరంబోళ్ళు బీటు కాయడానికి తయారు నాకు ఒక బాగా తెలుసును తన పెళ్లాన్ని విడిచిపెట్టేసి పైవాళ్ల పెళ్ళాలందరినీ ప్రేయసి ప్రేయసి సంబోధిస్తూ పద్యాలు రాయడం వాడికి బాగా అలవాటు ఈ భూలోకరంబోడిగాడు ప్రేయసి ప్రేయసి అని పిలవడు హనీ హనీ అని పిలుస్తాడు ఆ విధవా కోమలరావు పెళ్ళాన్ని హనీ హనీ అని సంబోధిస్తాడని నేను ఊహించుకోవడంతో కోమలరావుకు వార్నింగ్ ఇవ్వాలనే అభిప్రాయం ఇచ్చి తీరాలి అనే నిర్ణయంగా మారిపోయింది ఎస్ హని నోహని ఈజిట్ సోహనీ కమ్ కమ్ హనీ నవ్ జస్ట్ కిస్మీ వన్స్ హనీ వన్స్ మోర్ హనీ ఈ రంభడిగాడు ఆట కట్టడితే గానీ నాకు నిద్రపట్టదు అనుకున్నాను ఆసుపత్రి దగ్గర ఓ రోజు ఏం కోమలరావు కోసం రోడ్డు కాసి స్టెత్స్కోప్ పట్టుకుని వచ్చేస్తున్నాడు కోమలరావు ఎదురుగా వెళ్ళి పలకరించాను ఇదిగో ఇదిగో అన్నాడు అతను మొట్టమొదటి నేను గ్రహించుకోలేకపోయాల్సి కానీ సంభాషణ సాఫీగా సాకపోవడం చూసి ఏమిట్రా అనుకున్నాను అతనికి నా పలకరింపు అంత ఇష్టంగా ఉన్నట్లేదు గుడ్ మూడ్లో లేడు ఆసుపత్రిలో తన చేతిలో పట్టే పేషెంట్ ఎవరైనా అప్పకట్టేసాడేమో అనుకున్నాను అలాంటి సమయంలో అతని మనసు ఇంకా బాధ పెట్టడమా అని తడపటాయించాను కానీ మరింక ఇప్పుడు వెనక్కి తీస్తే పరిస్థితులు విషమించవచ్చు తర్వాత తీకలు తెగిపోయేదాకా ఎందుకు కూరుకున్నావా అని తిట్టిపోస్తే నేనేం చేసేది ఆ మాట మాట కష్టం మీద నడుస్తుంది మరింక నేను వస్తాను అనేడానికి అతను సిద్ధంగా ఉన్నాడనమాట బైది బై పిచ్చే కనిపిస్తున్నాడా అని అడిగాను ఆ ప్రసంగం నేను తెస్తానని ఎదురుచూస్తున్న వాళ్ళ ఉన్నాడు మీ కాలేజీకి టెన్నిస్కి రిప్రజెంట్ చేస్తట్ట కదా బిజీగా ఉన్నట్టున్నాడు అన్నాడు కోమలరావు నీ పెళ్ళంతో ఇంకా బిజీగా ఉన్నాడాయ్యా అని అద్దాం అనుకున్నాను పైకి మాత్రం ఉండడా బిజీ బిజీగా ఉంటూ అన్ని పనులు చేయగలడు వాడు అన్నాను సరే నేను వస్తాను అనే పోయాడు కమలరావు నేను పిచ్చేగాడి గురించి ఈ విధంగా చెప్తానని తెలిసిన వాళ్ళే ఉన్నాడు బిజీగానే ఉంటాడండి వాడు వాళ్ళు టెన్నిస్ ఆడతాడు రేపు క్రికెట్ ఆడతాడు కానీ ఎన్ని ఎన్ని చదువులు చదివితేనే క్యారెక్టర్ ఉండొద్దుటండి అదే లేదు వాడికి అని తెగించి అనేశాను అని నేను అతను కొంచమైన ఆశ్చర్యపోవడము ఏమలా అంటున్నారని అడగడం ఏదో ఒకటి చేయొద్దు దానికి ఏమిటండి ఎవరి క్యారెక్టర్ వారిది అనేసి తురుమని ఆస్పత్రిలోకి దూరిపోయాడు నువ్వు ఇలా అందరి గురించి లేనిపోయిన స్కాండల్స్ని చెప్తావని నాకు తెలిసినలేవాయి అన్నట్టుగా ఉన్నాడు మొదటి నుంచి చివరి వరకు అతగాడు అప్పుడు అనుకున్నాను ఆ పిచ్చేగాడు గెసొట్టే ఉంటాడు నేను ఇలా చెప్తాను అను అన్నచేత ముందే ఉపసేదించాడు నేను స్కాండల్ మ్యాంగర్ అని తెలిసిపోయింది అంతా అర్థమైంది నాకు కానీ నా డ్యూటీ నేను చేసాను ఇతగాడు నా మాట వంట పట్టించుకుని మెలకువకన్నాడా సరే సరే లేదా తనే చెడతాడు అది లోపన మంచి ముహూర్తమో చూసుకున్న నగ నటర పట్టుకునే జట్కావో రిక్షావో ఎక్కేసి ఆ రంబడిగాడితో ఉడాయించేస్తుంది పోయి వాళ్ళిద్దరూ మూడు పిల్లల కంటే దోస్తిగా చేయి చేయి కలిపి తిరగడం చూశావు కాబట్టి బండగా కొట్టొచ్చినట్టు నీ పెళ్ళం వాడితో రంగు పోతుందా అనే అడగచ్చు ఇలాంటి విషయాల్లో అలా ఎవరూ చెప్పలేసుమండి ఆడదాన్ని బట్ట విప్పిన రోడ్డు మీద నిలిచిపెట్టినట్టుగా నిదాన్ని ఇవ్వడమని చెప్తారనుకోండి నా మాట నమ్మాడా ఓ బాధ నమ్మలేకపోయాడా నా పెళ్ళం మీద అంత ఘోరంగా నిందలేస్తావు రాంట్రాలు అని బూతులు తిట్టి జట్టికి దిక్కు తీట్టచ్చు అంచేత ఏదో నాకు తోచినట్టుగా వార్నింగ్ ఇవ్వగలిగాను మరునాడు పొద్దున్న ఆరో గంటకల్లా రై రయిమ్మని కొట్టుకొచ్చి చెడు పిచ్చేగాడు ఓ ఎరుపు మోటార్ సైకిల్ మీద ఆ ముందు రోజు రాత్రి మోటార్ కారు ఒకటి మా ఇంటి ముందు ఆగింది ఎవరో మహానుభావులు వచ్చారనుకున్నాను తీరా చూస్తే వాళ్ల చేతిలో చందా డెబ్బీలున్నాయి కొండలో బియ్యం నిండుకున్నాయి రా అన్నట్టుగా జేబులో డబ్బులు నిండుకున్నాయా అనడానికి వీలు లేకపోయింది తంతే తమ్ముడు మాత్రం ఓలాగే తెలియజేయగలిగాడు అయినా వాళ్ళు వదలలేదు ఆఖరికి ఒక ఐదు రూపాయలు అరువు చందా కదిలేరు కాదు ఆ సొమ్మెప్పుడో ఒకప్పుడు వాళ్ళ యథాన్ని వాళ్ళంత రాత్రిప్పుడు మోటార్ కారు మీద ముష్టికొచ్చారు ఏవేడి ఇంత పొద్దున్నే మోటార్ సైకిల్ మీద అప్పుకొచ్చాడేమో భయపడ్డాను వాడు డ్రెస్ చూస్తే కొంత ధీమా కలిగింది తెల్ల జోడు తెల్ల మేజోడు తెల్ల నిక్కరు తెల్ల తాళ బనీయను తెల్లగాసను కాలేజీలో టెన్నిస్లో రిప్రజెంట్ చేస్తున్నాడు కదా ప్రాక్టీస్కి పోతున్నట్టుగా ఉన్నాడు ఆట ఆడడానికి ఆడాలు పేరంటానికి ముస్తాబోయినట్టు సైకిల్ మించి దిగి స్టాండ్ వైజ్ వాడి దగ్గరికి రాగానే ముఖం బాగా చూశాను కొరకరలు ఆడుతున్నాడు దెబ్బలాటగా తయారు ఏదో తంటా అనుకున్నానే కానీ చెక్కు ఏమిటి చెప్పావుడు కోమలరావుతో అని జోరుగా అడిగాడు వస్తున్నాయి ఓరి కోమల్రావు అనుకున్నాను వీడు అతనికి అంత బాగా విషయం ఎక్కించాడనుకోలేదు నీ క్యారెక్టర్ మంచిది కాదని చెప్పాను నేనా భయపడేవాడిని మా వీధిలో నిలుతున్నాడన్న సంగీతం మర్చిపోతున్నాడుగా రమ్మాడుగాడు ఎందుకు చెప్పావా ఎందుకు చెప్పావా నీకు తెలుసు నాకు తెలుసు మా విషయంలో జోక్యం కలిగించబోద్దని చెప్పానా లేదా నువ్వు చెప్తే నేను వినేవాని అనుకున్నావా ఏమిటి వినకపోతే జాగ్రత్త అని చెప్పాను ఒకసారి నీతో జ్ఞాపకం ఉందా ఇది మా విధానికి జ్ఞాపకం ఉందా అంతర్వాత ఏం ఆలోచించుకున్నాడో వెంటనే ప్లేట్ మార్చి ఇచ్చేటండి వాడు చిన్న చిరునవ్వు నవ్వాడు ఎందుకురా బ్రదర్ నీకంత కోపం అన్నాడు ఎందుకో నీకు తెలీదు కాబోలు నీకంత జలసీ ఉందనుకో అన్నాడు వరండాలో కుర్చీ తనే దగ్గరికి లాక్కుని కూర్చుని జలసీనే అనుకో కానీ కళ్ళ ముందు పాపం చేస్తుంటే చూస్తూ ఊరుకునేవాడిని కాదు వాడు పక్కపక్క నవ్వాడు ఎందుకో నవ్వు ఇదేమో ఆశ్చర్యకరమైన ముగింపు కోసం రాస్తున్న కరకారు వాడు నిజంగా చెప్పాడు అసలు సంగతి ఆవిడ తన లవ్ చేస్తుందిటా ఆవిడ్ తను తప్పక పెళ్లాడట ఆవిడ కోమలరావు భార్య కాదుట చెల్లెంట నేను మరొకసారి గుమ్మెత్తిపోయి డంగు వాయించిపోయాను కానీ నమ్మలేకపోయాను కావలిస్తారు రా నాతో చేస్తా నీ చెవులతో నువ్వే విందువు కానీ నోటంట నమ్మడానికి వీలలేకపోయింది కానీ మళ్ళీ గట్టి అనుమానం ఒకటి కలిగింది అయితే ఇదివరకే ఈ సంగతి నాతో ఎందుకు చెప్పలేదు వాడిని నవ్వుతూ అబ్బాయి ఈ సంగతి ఇదివరకే తెలిస్తే నువ్వేం చేద్దు అప్పటికప్పుడే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని నాలుగైదు సార్లు అడిగా ఆ పిల్లని చూడగానే నీకు కూడా కళ్ళు జిగ్గుమన్నాయని నువ్వు కూడా మరికి ఆమె అనుకుంటే నాదా తప్పు ఐఎమ్ లవింగ్ హర్ ఐ డి నాట్ వాంట్ అండ్ ఐ డో నాట్ వాంట్ ఎనీ రైవెల్స్ పోటీదారులందరినీ పైకి పంపించేయడం నా లక్ష్యం తర్వాత నువ్వు ఆ రోజు మమ్మల్ని సినిమాలు పెట్టావే అప్పటిదాకా నువ్వు నా గదిని చూసి కోమలరావు పెళ్ళామనే భ్రమలో ఉన్నావు నాకు తెలియదు అని చెప్పాడు సిగరెట్ కాలుస్తూ పెళ్ళాం కాదు చెల్లలే వెంటనే నాతో ఎందుకు చెప్పలేదు అనే నేను అడుగుతుంది చెప్తున్నాను కదరా బ్రదర్ నువ్వు అలాంటి భ్రమలో ఉండవు నామించుకే వచ్చిందనుకున్నాను నీలాంటి వాడు పోటీకి తగులుకున్నాడంటే చచ్చానన్నమాటే ఆవిడ కోమలరావు పెళ్ళామనుకున్నట్టు వైపు కన్ను వేయడం మానేసావు కానీ కోమలరావు చర్యలే అవుతుందని తెలిస్తే వెంటనే రంగంలోకి రైట్ అయిపోవు ఆ మాట నిజమే వాడు అలా చెప్తున్నప్పుడే నా మనసులోంచి దేవి విగ్రహం మాయ వినస విగ్రహం ప్రత్యక్షమైంది కానీ ఇప్పుడు ఏమనుకునే లాభం నా ఇంటిట్యూషన్ నాకు స్టింకర్ ఇచ్చి మోసం చేసింది కానీ ఒక్క సందేహం ఉండిపోయింది నేను అబద్ధాలు కోరినని స్కాండల్ మ్యాంగర్నని కోమలరావుతో చెప్పావా చెప్పు పర్వాలేదు అయితే చెప్తున్నాను కోమలరావుతో అలా చెప్పక తప్పింది కాదు ఏ కోమలరావు పెళ్ళయింది అతను పెళ్ళావు నాకు చుట్టం కూడాను అయితే నువ్వు అతనితో నా సంగతి ఎలానూ చెప్తావని గెస్కొట్టాను కానీ అతని చెల్లెని చూసి అతని వైఫ్ అనుకుని మిస్టేక్ అవుతున్నావు అని ఏం తెలుస్తుంది అప్పుడు కొంపలు అంటుకుపోవు అని చేత ముందే వార్నింగ్ ఇచ్చు వచ్చాను మాటలు నమ్మంతని అంటూ కుర్చీలోంచి లేచి మరేమనుకోకు భాయ్ ఆల్ ఇజ్ ఫైర్ ఇన్ లవ్ వార్ మా పెళ్ళయిందాక మాత్రం నాలుగు రోజులు గప్చిప్గా అనేసి వెళ్ళిపోయాడు ఎంత గుండెలు తీసిన బంటో చూసుకోండి ఎంత మాయిగాడో తెలుసుకోండి ఎన్ని ఎత్తులు ఎత్తాడో లెక్కెట్టండి దగులు బాజీతనంలో ఎంతటి ఆరితీరించే పరీక్షించండి ఎంతటి దొంగ బుద్ధు గ్రహించండి ఈ రోజుల్లో అలాంటి వాళ్ళకి అదృష్టమని నమ్మండి ఇంతకీ ఎడ్యుకేటెడ్ అల్ట్రామోటర్ ఎంగేమైనా ఉన్నారే వాళ్ళు మగవాళ్ళలో మంచి బుద్ధి తెలివితేటలో జపసత్వా చూసి లవ్ చేయడం జపసత్వ కావలిస్తే కావాలేమో మంచి బుద్ధి మాత్రం అక్కర్లేదు వాళ్ళకి లేకపోతే భూలోక రమ్మడిగాడికి ఉన్నట్టు హార్డ్ కోల్డ్ క్యాష్ అయినా ఉండాలి లేదా ఖాయమైన గరిడ్ ఆఫీస్ ఉద్యోగమైనా ఉండాలి అదీ కాకపోతే రాజుగారి బామరదో మంత్రిగారి మనగడో సాందాన్ని తమ్ముడా అయి ఉండాలి మీకు అటువంటి క్వాలిఫికేషన్స్ లేని నాడు లేకపోయినా ఉన్నట్టు వేషం వేయలేను నాడు ఏ చదువుకున్నాళ్ళ రామోట్ర ఎంగనైనా మీ మీద కన్నేస్తే ఊర్టు ఈ కథ ఇంతటితోనే ముగించుకోండి కానీ ఉన్నట్టుండి భూలోకరంబుడిగాడు అందాల భరిని జేబులో వేసుకోవడమే కాకుండా ఢిల్లీలో ఖుషీగా మంచి ఉద్యోగం ఒకటి కొట్టేశాడు కాలేజీలో పెద్ద టీ పార్టీ స్టేషన్ దగ్గర హ్యూజ్ సెండ్ ఆఫ్ అదంతా క్రిస్మస్ సెలవుల్లో నేను ఊళ్ళో లేని జరిగింది నేను తిరిగి వచ్చేలోగా పిచ్చేగాడి ఢిల్లీ చెక్ చేశాడు ఆ కోమలరావు సిస్టర్ను పిచ్చేగాడి దగ చేయక తప్పడని నాకెందుకోని మొదటి నుంచి అనుమానంగానే ఉంది అందుచేత వాడి ఆంతరంగిక బృందంలో ఒకని పిలిచి అయితే పిల్ల ఏమైంది పెళ్ళి సెటిల్ అయినట్టేనా అని అడిగాను ఏ పిల్ల అని వాడు నన్ను అడిగాడు అంతమంది ఉన్నారేమిటి మీ పిచ్చేగాడికి ఏ పిల్లని అడుగుతున్నావు లక్షా మంది అన్నాడు వాడు సగర్వంగా అది గొప్పే అది గొప్ప మధ్య వీడికి ఎందుకు ఆ అప్పుడే చెప్పాను ఆ పిల్ల గుర్తులు నేను అన్నీ వినా పిచ్చేయగాడి స్నేహితుడుగాడు విరగబడినవ్వాడు ఎవరు ఆ కోమలరావు పెళ్ళామన్నా నాలుగు రోజులు ఏదో తిరిగాడు అంతేగాని ఆ టంపను ఢిల్లీ కూడా తీసుకుపోతాడు అనుకున్నావా ఏమిటి అని చెప్పి ఏమలా చూస్తున్నావు అవునవు నీతో కోమలరావుకి చర్యలు అవుతుందని చెప్పేట గొప్ప స్టింకరు నీ గుమ్మైన స్టింకరు అని ఆ మరీ మరీ విడగబడినవ్వాడు వాడికి అది వచ్చింది తుపాకీ ఉంటే కాల్చేవితాడు రాజకీయని వాడు అలా చెప్పినప్పుడు మాత్రం నిర్ఘాంతపోయాను తర్వాత అగిబరాట అయిపోయాను కానీ ఏం లాభం స్నేహితులారా చూసారా ఈ భూలోకరం వాళ్ళ దగులు బాధ్యతను చూశారా వాళ్ళ డిప్రేవిటీ కోమలరావు పాపం ఎంతో అమాయకుడు అమాయకుడైనా అతను పెళ్ళానికి దానికేం పోయే కాలం వచ్చిందో చూసారా దాన్నేం చేయాలో చెప్పండి దానికంటే కూడా ఆ భూలోకరం ఆ దొంగ రాసికల్ ఆ పచ్చి స్కౌండ్రల్ వాడిని ఏం చేయాలో చెప్పండి నేను కూడా చూస్తూనే ఉన్నానులేండి వాడు మళ్ళీ ఇటువైపు రాడా రాకపోడు అప్పుడేదో సందు చూసుకుని వాడికి మస్తుగా ఖర్చుకిచ్చిపోతే నా పేరు నా పేరు కాదు కర్చు ఖర్చుకిచ్చానంటే మళ్ళీ అలా ఎలాగదు దాంతో వాడు పరిగెట్టి పరిగెట్టి మొలయాపోయి వాడు బాబుతో చెప్పుకోవాలన్నమాట రచనాకాలం పంతొమ్మిది వందల యాభై నుంచి యాభై మూడు తొలిపు అనామిక ప్రారంభ సంస్క